ర్మిణో మమన్న విషయత్వేనా పూర్వాపర సముద్రవతి మళ్ళీ జ్ఞానికి కర్మికి ఉండే అంతరమును ఈ శ్లోకం చెప్తా ఉంది ఆత్మజ్ఞానం యొక్క అనుభవాన్ని వర్ణించే శ్లోకాలు ఆత్మజ్ఞాని మాటలలో ఉన్నాయి కనుక అహం మమ అలాంటి మాటలు వస్తూ ఉంటాయి నాకు నేను అలా ఉంటాయి శ్లోకాలు ఓకే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మీకు చెప్పే పాఠము నాకే నా అనుభవం మీకు చెప్తున్నాను మీరు చెప్పే పాఠము కర్మకు విరోధము అవుతుంది అని అంటే ఇది ఎలా ఉందంటే జిమ్ కి వెళ్ళి ఆ జిమ్ లో చక్కగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళందరినీ మీరు హాస్పిటల్స్కి ఫార్మస్యూటికల్ కంపెనీస్ కి విరోధంగా ఉన్నారు అన్నట్లు అది ఏమున్నమాట కర్మకి నిరోధం అవుతుంది అంటే నేనంటాను చూడండి కర్మకు నిరోధం కాదు కామ్య కర్మకు విరోధం కొంత కొంత కలహం కూడా వచ్చింది కలహం కాదు మన లైఫ్ నుంచి కలహం ఏమీ లేదు కంప్లైంట్ కంప్లయింట్ వస్తే నేను చెప్పాను కామ్యకర్మకు విరోధము లేదు కామ్యకర్మను సమ సమర్థించేది లేదు కామ్యకర్మను విరోధించటం అనేది వేదాంత శాస్త్రం యొక్క లక్షణం అది కామ్యకర్మను చెప్పే శాస్త్రం కాదు పైగా కామ్యకర్మను ఒత్తిడి చేసేసేస్తాం కామ్యకర్మను నిరసించే శాస్తాం కనుక కర్మజనం ఫలము చక్వ అని ఇచ్చేది సందర్భాల్లో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తూ ఉంటాయి కామ్యాన్ని ఉంచిపెట్టమని చెప్తూ ఉంటే భాష్యకాలంలో గట్టిగా చెప్తున్నారు మరి చెప్పాలంటారా కర్లేదంటారా చెప్పాలి కాదు మీరు కర్మకు వినోహం వస్తుంది కర్మకు విరోహం ఎందుకు కర్మతో వినోహం లేదు ఉన్న వస్తువుని ప్రతిపాదించడమే తప్ప కర్మతో విరోహం లేదు ఎక్కడైనా కర్మ చేస్తే వెళ్ళి ధర్నా చేస్తే విరోహము కామ్యకర్మ చేస్తున్నారు అనుకోండి పెద్ద పెద్ద కామ్యకర్మలు చేస్తూ ఉంటారు అంటే అరిస్టేరియంలో పలు పండల్స్ వేసి పెద్ద పెద్ద కామ్యకర్మలని పెద్ద చేస్తూనే చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్లి మీరు ఈ కామ్యకర్మల్ని చేస్తున్నారు ఇది తగదు అని అంటే దాన్ని విరోధం అన్నారు సో అలా అంటలేదు కదా మనమేదో మూల కూర్చుని పాఠం చెప్పుకుంటూ కామ్యకర్మలను శ్రీకృష్ణుడు నిరసించినాడు శంకర భగవత్పాదు ప్రోషిచ్చినాడు ఆ విషయాన్ని మనం ప్రస్తావించుకుంటే మనకి కర్మతో విరోధం ఉందని ఆ విధంగా మనపై దండయాత్ర చేయుట తగదు ఇది పద్ధతి కాదు ఎందుకంటే జ్ఞానికి కర్మతో విరోధం ఉండదు అందుకోసం చెప్పాను నేను ఆ పాయింట్ జ్ఞానికి కర్మతో విరోధం ఉండదు కర్మతో సంబంధమే ఉండదు సంబంధం ఉండకపోతే విరోధం ఎక్కడ ఉంటుంది కర్మ చేసే వాటితో విరోధము లేక కలహము ఉండనే ఉండదు కర్మ చేసేవాడికి జ్ఞానితో కలహం ఉంటుంది జ్ఞానికి కర్మ చేసే వాటితో కలహం ఉండదు నేను గమనించండి అంటే మీరు చూసారో ఏదో తెలియదు నాకు మీరు చూసుకుంటాను అంటే చాలా ప్రాక్టికల్ విషయం ఉంది గురించి మీరు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా ప్రసంగం మొదలుపెట్టారనుకోండి పూజలు ఏమి చేస్తాడో ఆ భక్తుడు ఎవడో వస్తాడు అనుకోకుండా ఈ రోజులో ఇక్కడ ప్రసంగం అవుతుండగానే ఎవరో ఒకరిద్దరు భక్తులు వస్తారు వాళ్ళు పూజ ఉంటారు పూజారి ఈ ప్రసంగం గురించి పట్టించుకోకుండా పెద్దగా పూజ అవుతుంది లేకపోతే ఒత్తులు బెట్ట కొడుకుతూ ఉంటే అది ఆపి ప్రయత్నం కూడా చేయదు ఆ ఇంకా బాగా కొట్టండి ఎందుకంటే పూజాదికి ఈ ప్రసంగం అంటేనే ఋసుగు ఎందుకంటే ప్రసంగంలో ఏముంటుంది జ్ఞానం ఉంటుంది ప్రసంగం జ్ఞాన రూపంగా ఉంటుంది అతను కరియు కనుక జ్ఞానము నుండి శత్రుభావాల్ని ఉంటాడు ఈ లోకంలో ముగ్గురు మూడు రకాల జ్ఞాన శత్రువులు ఉంటారు ఒకడు కన్నీ రెండు భక్తుడు భక్తుడు అంటే గౌడ భక్తుడు వాడు అంటే భక్తి పేరుతో చేసే హఠానికి మీద శ్రద్ధ కలిగి తప్ప జ్ఞానము అనే శత్రువుగా ఉంటాడు మూడు యోగి హఠయోగి వాడు ఏమో ఆసనం వెయ్యి ఆసనం వెయ్యి అంటాడు తప్ప జ్ఞానానికి శత్రువుగా ఉంటాడు ముగ్గురు కూడా జ్ఞానశత్రువులు వాళ్ళు జ్ఞానాన్ని విరోచిస్తారు కానీ జ్ఞాని వాళ్ళ ఎవరిని విరోచించరు వాళ్ళతోటి జ్ఞానికి కలహము ఉండదు విషయాన్ని ప్రతిపాదించడం ఏమవుతుంది తప్ప కల కలహము ఉండదు ఎందుకని వాళ్ళ టాపిక్ లేదు జ్ఞాని యొక్క టాపిక్ లేదు ఇంట్లో కలహం జాతకాలు చెప్పుని వెళ్ళు ఎక్స్ట్రానమర్ కి కలహమే ఉంటుంది ఎక్స్ట్రానమర్ వెళ్లి జాతకాలు చెప్పుకునే వాళ్ళతో కలహించడం ఎందుకంటే ఎస్ట్రానమీ ఇటు సైన్స్ వీళ్ళది ఒక విశ్వాసం సైన్స్ వాళ్ళు విశ్వాసం వాళ్ళతో కలహిస్తాడా కలహించడం అసలు వాళ్ళతో మాట్లాడని కూడా మాట్లాడదు వీళ్ళు సైన్స్ తిరుగుతూ ఉంటారు తప్ప సైన్స్ నుంచి ఈ జాతకాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు చూసారా సైన్స్ తింటారా సైన్స్ లో మనం మీకు వచ్చే కష్టానికి సైన్స్ కూడా ఏమైనా ఉపాయం ఇస్తాడా ఏంటి అంటాడు అది మీరు చెప్పేస్తాడు అలాగే కాబట్టి సో వేదాంతం అన్నది ఇట్స్ సైన్స్ దర్మలు అనేది బిలీఫ్ సిస్టమ్స్ అది దీంట్లో తెలియదు కలహ తెలియదు కాన్ఫ్లిక్ట్ కాదు ఎక్కడో ఏవో కేర్తలు పడుతుంటే నన్ను నేను అన్నా నా ఖాళీ లేదునండి అన్నా నన్ను బాగా పుష్ చేసి చేసి చేసి మొత్తానికి అక్కడికి తీసుకెళ్ళికుంటుంటాను నేను పావు కట్టకుండా పుట్టుచోలేకపోయాను ఎందుకో తెలుస్తున్నా అండి వాళ్ళ పాదం కూడా అసందర్భంగా తప్పులతో ఉంటాయి నేను ఎక్కడెక్కడ నేను ఏం చేయాలి అన్ని తప్పులు సుబ్రహ్మణ్యం రాస్తే ఆ బాకీని ఒత్తు పెడతాడు సుబ్రహ్మణ్యంలో బాకీ ఒత్తు ఉంటుందా ఆ కీర్తనల్లో వాక్య రచన ఉండదు సింటాక్స్ అనే ఉండదు వాక్యాన్వయం అనేది ఉండదు ఏవో అవకతవక పద్యాలు రాసి పాడుతూ ఉండడం ఎవరైనా పెద్దలు రాసిన కీర్తనల్ని పాడవచ్చు కదా ఎవరైనా ఇప్పుడు త్యాగరాజస్వామి లేకపోతే రామదాసు మొదలైన వాళ్ళు రాసిన మంచి కీర్తనలు వాటిని పాడవచ్చు కదా వాటిని మనం కూర్చొని విని ఎంజాయ్ చేయొచ్చు అలా కాదు నేను రాసినవే పాడాలి సరే పాడండి వాళ్ళు ఏం రాస్తారు ఏం రాస్తారు ఏదో ఏదో భ్రమ తప్ప ఏం రాస్తారు అసంబర్ రాస్తారు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల ఏమైంది ఏదో కలహం ఉన్నట్టుగా వచ్చిందా లేదా వెళ్ళకూడదు వెళ్ళి వాళ్ళు చేసే పని మనకి రచుబోటు కాదు అదంతా కూడా చాలా అసందర్భంగా ఉంటుంది తబలాను వైరుని పెట్టేడు అనేప్పటికే కొంచెం మనకి డౌట్ వస్తుంది ఎందుకంటే పూర్ణంగా ఉన్న వాడికి తబలా వైలు అక్కర్లేదా తబలా వైలుని పెట్టేదంటే ఏదో మతల ము వ్యవహారం అయితే ఒకప్పుడు మంచిగా పడి ఉన్న పెట్టుకుంటారు దాని చుట్టూ అలంకారాలు ఇవి పెట్టేది అంటే ఏదో గడబడని వ్యవహారం అని తెలిసిపోతుంది అసో కనుక కలహం ఉండదు జ్ఞాని వాళ్ళ జోలుకు వెళ్ళడు వాళ్ళ టాపిక్ వేరు జ్ఞాని యొక్క టాపిక్ వేరు ఈ దృష్టాంత ఏం చెప్తున్నాడంటే తూర్పు సముద్రము పడమర సముద్రము ఈ రెండింటికీ కలయికే ఉండదు ఇంకా నిరోహం ఎక్కడింటికి వస్తుంది అని అంటాడు చూడాలి కర్మకి జ్ఞానానికి మధ్యలో తేడా ఎంతటిది అంటే తూర్పు పడమర సముద్రముల మధ్య ఉన్నంత తేడా మీరు ఎప్పుడైనా చూసారో లేదో పసిఫిక్ అండ్ అంటార్కిక్ ఓషన్స్ కలవో మీరు నార్త్ అమెరికాకి వెళ్ళినట్లయితే అటువైపు పసిఫిక్ ఇటు మన దిశలో గీత కింద ఉంటుంది గీత గీసినట్టే ఎందుకంటే తెలుసిన పసిఫిక్ చాలా బ్లూగా ఉంటుంది వాటర్ అట్లాంటిక్ కొంచెం వడీగా ఉంటుంది వాటర్ ఆ గీత గీసినట్టుగా ఇటువైపు అట్లాంటిక్ వడీ వాటర్ అటువైపు పసిఫిక్ బ్లూ వాటర్ మనకి తెలిసిపోతూ ఉంటుంది కలవా కలిసి చోట కూడా కలవా ఇంకా కలవరు చోట కలిసే ప్రసక్తే ఉంటుంది కలిసి చోటే కలవ అలా కలవకుండానే ఉంటాయి కలహ సంభవేత్ కర్మిణ మన విభ విషయత్న పూర్వాపర సముద్రవతి ఏ వంశ ఈ ప్రకారముగా ఉంటూ ఉంటే మమ నాకు కర్మిణ కర్మలు చేసుకునేవాడికి ఉర్వాపర సముద్రవత్ తూర్పు పడమర సముద్రములకు వలే విభిన విషయత్వేన విషయములబుతే కలహహమును నేను తూర్పు సముద్రం వాడిని కర్మ చేసిన వాడు పశ్చిమ సముద్రం వేడు వాడికి నాకు అసలు టాపిక్ే కలవద్దు విభిన్న విషయ ఆ విషయములేను మేము మేమిద్దరం చోట చేరి ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకోవటానికి అసలు విషయమేమవుతుంది దేవుని గురించి కలహించుకోవాలి కనుక కాబట్టి మాకు కర్మతోటి కానీ కర్మలను చేసుకునే వాళ్ళతో కాని ఏమి నిరోధము లేదు మా తరఫు నుంచి మేమేమి కర్మలను కామ్యకర్మలను చేసేది లేదు ప్రైవేట్ హ్రహస్టల్కి వాళ్ళకి కామ్యకర్మలను చేయలేని ప్రోత్సహించేది లేదు వాళ్ళు సలహా అడిగితే కావ్యకర్మలు అక్కర్లేదు అని చెప్తాం నన్ను ఎవరో సలహా అడిగారు ఏమండి ఈ ఫలానా బర్త్డే వస్తోంది ఆ బర్త్డేని వాళ్ళు అభిషేకం చేస్తా ఉంటున్నారు ఏమిటి మీ అభిప్రాయం వెళ్తాను అడిగారు అన్ని వెళ్ళినాను శివుడిగా ఇంకేమైనా అభిషేకం అలా దేహాన్ని యూడిఫై చేయద్దు దేహమును ఆలస్యంగా పవిత్రమైనది ఏది అది చేయద్దు అభిషేకం లేంటో చేస్తారు ద్రవ్యములతో చేస్తారు ద్రవ్యములంటే నీళ్లు పాలు ఇలాంటి వాటితో చేస్తారు శిబిరంగా ఒకటి చూసి దానికి చేయండి సీరిక అభిషేకం తప్పషేకం ఏంటి నేను ఇక్కడ మీరు అందరూ అభిషేకం చేయండి అంటే అనార్థం బాడీ డూ ఇట్ అని చెప్పాను నన్ను రమ్మంటే నేను రాదని చెప్పాను అది రెండు కాబట్టి అంటే ఇప్పుడు నేను కలహిస్తున్నానా ఫైటింగ్ కానీ నేను ఒక ఆయన చూశాను ఆయన శివుడికి అభిషేకం చేసే పద్ధతి చూస్తే నేను ఆశ్చర్యపోయింది కొత్త కొత్త పద్ధతులు మొదలు పెడుతున్నారు ఈ మధ్య నన్ను అనిపించింది అన్నారు ముందు పెద్ద శివలింగం ద్వారా పెద్ద తయారు చేసేశారు పోనీ చిన్నది పెట్టుకోవచ్చు కదా ఎనిమిది మంది శాస్త్రాలు చుట్టారు ఆరు ఒంగులాలు దాటి ఉండకూడదు మూడు అంగురాలు వెళ్ళాలని వాళ్ళు చెప్తారు ఇంత పెద్ద శైరంగం దాని మీద అభిషేకం చేయాలంటే మీకు ఇచ్చిన విషయం ఎక్కాలి నిచ్చిన వెన్న మీద నిచ్చిన్న వేయలేరు కదా కాబట్టి చుట్టూ చుట్టూ ప్లాట్ఫామ్స్ కట్టేశారు ఈయన వెళ్ళాడు అభిషేకం చేయటానికి ఈ ఆయనకి బిందులు అందుకోడానికి మంచి దట్టమైన యువకులు బెడ్డారో ఇంటికి ఉన్నారు పదిహేను మంది ఉన్నారు ఆయన కూడా దిగంగానే ఉన్నాడు ఆయనకి బిందు ఇస్తారు ఆయన అవా ఉంచేస్తాడు ఉంచేస్తాడు బిందూ లా విసుకుంటాడు అక్కడ రమే అక్కడ ఒక దుష్టమైన వాళ్ళు ఉండి దాని పక్కన కింద అంటే బాగా అభ్యాసం చేశారు ఆయన ఇవ్వట్లేదు అలా విశనీయులమే ఎందుకంటే ఎక్కువ నుంచి విసిడేస్తాడు అలా విసి వేసిన వెంటనే మళ్ళీ ఇలా చేయటం బిందిస్తాడు అదైతే తెలంగాణ డాన్స్ చేసినట్టు అభివృద్ధి టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ టూ మచ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ సరే అంటే చూసి వాళ్ళు థ్రిల్ అయిపోతున్నారు డ్యాన్స్ చేసేప్పుడు మామూలుగా సవకాశంగా డాన్స్ చేస్తే అలా సవకాశంగా చూస్తూ ఉంటారు చాలా వేగంగా డాన్స్ చేసేస్తున్నాడు అనుకోండి ఈ సీరియల్ కూడా ఎక్సైడ్ అయిపోతూ అలా ఉంది అవి వేకం అలాగే బిందుడు బిందుడు వేగంగా మహావేగంగా వెళ్ళిపోతున్నా పోషిస్తున్నాడు వేస్తున్నాడు ఇంకొక దిండు ఇచ్చింది బిందు పోషిస్తాడు అది పాలు బిందుడు పాలు టెన్ సెకండ్స్ లో గిన్నెని చేసి అలాసేసాడు ఆ గిన్నెని మళ్ళీ ఇంకో బిందు వచ్చింది అది పాలే పది సెకండ్లు కాకుండా యాభై లీటర్ల పాలని ఆ లింగం మీద బెల్లం చేసి ఆ బిన్నె లభించాడు అభిషేకం ఎంత అశాస్త్రీయ ఇవన్నీ అశాస్త్రీయములైన పద్ధతులు శాస్త్రీయమైన పద్ధతులు అది కాదు శాస్త్రీయమైన పద్ధతి మనం చూసాం మహాత్ములు చేసుకోకుంటారు కామగోటారు శృంగేవి వారు ఏదో అభిషేకం చిన్న విగ్రహానికో లేకపోతే లింగానికో చేస్తారు పెద్దలు శుభదని వాళ్ళు దేవతార్చన లింగం తీసుకుని చాలా గ్రామానికో జాతీయ లింగానికో రుద్రాభివేకం అది చేస్తారు చేస్తారు కొద్దిగా పాలు పెట్టుకుని ఆ పాలుతో చేస్తారు ఇదేమిటి నీళ్లను పాల్పోయడం పాలని తారిపోయడం లాగా ఉంది తప్ప నీళ్లతోటి పాలతోటి అతివేకం చేస్తున్నట్టుగా లేదు చాలా అశాస్త్రీయంగా చేస్తారు వరద వెళ్ళి మనం ఏం కలహిస్తామా కలహించని వాళ్ళు వచ్చి మన సలహా అడిగితే అలా చేయద్దు అని చెప్పాల్సి వస్తుంది కలహం అనేది ఏది లేదు కలహించకూడదు కూడా కలహించకూడదు కలహించే స్వభావం గల కూడా మనం కలహించరాదు వాళ్ళని కలహించే స్వభావం కలవాళ్ళు ఉంటారు వాళ్ళకి దూరంగా ఉండాలి తప్ప మనం వెళ్ళి నువ్వెళ్తంటే నువ్వెళ్తని వాళ్ళు కలహించడానికి రెడీగా ఉంటారు వాళ్ళతో మనం కలహించకూడదు మనమే దూరంగా వెళ్ళిపోవాలి అక్కడ నుంచి మహాకౌండు కాళీదా చెప్పాడు కుమార సంఘంలో మనమే దూరంగా పోవాలి వాళ్ళు కలహించారు కదా సమానంగా మనం కూడా కలహించటం కాబట్టి మహాత్ములు ఏ విధంగానూ కలగించరు అసలు టాపిక్ే లేరు వాళ్ళ టాపిక్ లేరు మహాత్ముల యొక్క టాపిక్ లేరు ఏమంటా ఇది ఇలా ఉంటుంటే పూర్వాపర సముద్ర అవతే తూర్పు పడమరో సముద్రములకువలే విభిన్నషయత్న వేర్వేరు విషయములగుతచే మర్మిణ్చ కార్యకర్మలను చేయువానికి కలహ కలహము కురు విషయమయ సంభవేత్ అనగా ఘటి భలే కర్మిణో మమిన్న విషయత్న ఊర్వాపద సముద్రవతి అంటే దీన్నే నీకు వైద్యుల్లో ఓ క్రీష్ మహాశేవుడు చెప్పాడు ఎడమ చెంపపై కొనితే కుడి చెంప చూపిస్తాలి అని చెప్పాడు అంటే అర్థమైతే కలహం అనేది మహాత్ముడు వైపు నుంచి ఉండదు దుప్పటి లాగేస్తే చొక్క కూడా ఇచ్చేస్తాను అని చెప్పాడు అంటే నాన్న దుప్పటి వివరి తీసేసుకుంటావు అది కలహించటం అనేది మహాత్ముడు వైపు నుంచి ఉండదు మహాత్ముడు కలహించదు వారు తమ ఆత్మ సంతృష్టిలో వారులా ఉండిపోతారు ఒక అనుగ్రహం కోసం ఆత్మస్వరూపాన్ని బోధిస్తారు ఇంకా తప్ప కలహించడం అనేది ఉండదు ఇక అదే టాపిక్ ని కొంచెం వివరిస్తున్నారు అంటే విభిన్న విషయత్వేనా అన్న కదా దాన్ని కొంచెం వివరించి జ్ఞాని కలహించకపోవడానికి గల హేతువుని తరువాత శ్లోకంలో కుష నిర్బంధ కర్మి సాక్షే జ్ఞాని సాక్ష్య నే పత్ నిర్బంధో చాలా మంచి శ్లోకా నేను జాగ్రత్తగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది పువ వాగ్ష నిర్బంధ కర్మీణు సాక్షి సాక్ష్యలే పత్ర నిర్బంధ నేతత్ర పడు వాషు అలా గర్ది అని వుహి గర్ది పో ఒక హో వాక్ అని విడదీశారనుకోండి పోయింది మీకు సంస్కృతం రాదు అని తేలిపోయింది నిర్బంధ కర్మిణ సాక్షిని జ్ఞానిన సాక్షి అనే తత్వే అలా చెప్పాలి పరోక్షేడం మీరు సాక్షి అలేపత్వే అన్నారంటే పోయింది మీకు అనుమతి చేతకాటో అదేనే సంస్కృతం బాగా దృఢంగా చదువుకోవాలి సంస్కృతం సరిగ్గా చదువుకోకుండా ఇలాంటి పుస్తకాలని పాఠం చెప్పడానికి ముందుకు రాకూడదు కొంతమంది సంస్కృతం లేకోకుండా పాఠం చేసేస్తా ఉన్నారు సంస్కృతంతో సమర్థంగా పాఠం చెప్పాలి సీతారామాంజనేయ సంవాదము అనే పుస్తకం వస్తుంది చాలా బాగుంటుంది శుభే అతడు మహాకవి రాసిన వాడు అది కూడా సమాసాలు దానికి సంస్కృతం అవసరం ఉంటుంది తెలుగు భాషలో మంచి సమర్థమై ఉండాలి అటువంటి విధంగా తెలుగు పుస్తకం తీసుకుని పాటించుకోవాలి సంస్కృతంలోనే చెప్పేస్తాను అంటే ఒక ఒక దశాబ్దం కాలం పది సంవత్సరాలు కష్టపడే సంస్కృతం ఉంటుంది పది సంవత్సరాలు కాకపోతే కనీసం అయితే చదువుకోవాలి అలా ఎందుకన్నానంటే ఆ శ్లోకం యొక్క అన్వయంలో ఉండే ఇబ్బందులన్నీ చూసినా నిర్బంధనగా కర్మణ కర్మలు చేసే వారికి నిర్బంధ పక్షుదల వపున్వాగీషు దేహము వాక్కు ఎందు సాక్ష సాక్షి చైతన్యంగా ఉన్నదైతే మా ఉండదు అది కర్మ చేసేవాడిని మీరు చూడండి కర్మ చేసే వాడి లక్షణం చూడండి వాడి పొట్టు వాడి ఫోకస్ నిర్బంధ అంటే పట్టుదల ఎక్కడుంటుంది కర్మ చేసే వాడి పట్టుదల ఎక్కడుంటుంది ముందు దేహము దేహం దృఢంగా ఉండాలండి దేహము అంచేతనే కర్మ చేసేవాళ్ళు ఆ కట్టు గుత్తు జుట్టు మీద పళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళకి అంతసేపు కట్టు మొత్తు జుట్టు కట్టు బిషిగా ఉన్న కట్టు పనిచే కట్టు లేకపోతే ఏదో మొత్తానికి కట్టు బొత్తు జుట్టు నేను ఇందాక అభిషేకం పుష్టి పెట్టినట్టు అభిషేకం చేసాక ఉన్నాను జుట్టు పెళ్లి చేస్తున్నారు కట్టు ఎలాగ ఇంత అభిషేకాలు చేయాలంటే ఈ రకంగా చొక్కా వేసుకుని పైన కప్పుకుంటే అభిషేకాలు చేయలేరు కలిసిపోతుంది ఇంకా ఉంటాయి ఇవన్నీ అర్ధస్తూ ఉంటాయి నడువు రాకనే పంచి బిగించి కట్టేసి నడుముపైన అర్ధనగ్నంగా ఉండి వాళ్ళు యువకులు చాలా అలా ఉంటాయి పది మంది కృషి వాళ్ళు సిద్ధపడతారు కూడా అదేమి ఆలోచించుకోకుండా అలా అర్ధనగ్నంగా ఉండి పంచి బిగించి కట్టేసి ఆ బిందోలు తోటి అభిషేకాలు చేసేస్తున్నారు శివుడు అలా ఎంత శివుడు తాళవనం చేస్తున్నట్టుగా అభిషేకం చేయకపోతే శివుడు ఏదో సంథింగ్ ఏదో అదే వాళ్ళు ఈ లక్షణం సినిమాల నుంచి వచ్చిందేమో నేను అనుకుంటున్నాను సినిమాలో మాట నేను అన్నానైనా ఇంకోసారి అంటాను మీరు చెప్పండి సినిమాలో హీరో హీరోయిన్ దేవుణ్ణి పూజించినప్పుడు ఎలా పూజిస్తాను హీరో పక్కన ఉండబడి ఉంటారు ఈ రోజుల పక్కన ఒక వంద మంది అమ్మాయిలు పెట్టారు ఈ వండమంది ఆ వంద మంది రోడ్డు మీద దేవాలయం ఎదురకుండా పెట్టిన రోడ్డు మీద డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళి వీళ్ళు చేస్తారు కదా అలాగే చేస్తారు అండి ఏమన్నా సందేహం దాన్ని చూసి వీళ్ళు మొదలుపెట్టారు సినిమాలు చూసి వీళ్ళు స్వాములు మొదలుపెట్టడంసారి ఆ విధంగా వస్తుంది సో కన్మకి దృష్టి దేహం మీద ఉంటుంది అనగా కట్టు బొత్తు జట్టు ఇంకే కణంటే కట్టు మొత్తు జుత్తు భగవద్గీతలో ఎక్కడా కూడా కట్టు బొత్తు జుత్తు ఈ మూడు చెప్పలేదు నేను గమనించాను భక్తి గురించి అంత చెప్పారు కానీ ఈ మూడు మొటుకు చెప్పలేదు అంటే అది పెద్ద కాదు అని తెలిసిపోయింది తర్వాత వాక్ అంటే మంత్రం ఉంటుంది మంత్రం వల్లించడం మంత్రం కూడా ఈరోజు మంత్రం వల్లించిన్నాడు వీళ్ళు పాతలు లేకపోతే ఈ జీతముడు ఇలా ఏదో మొదలు పెట్టాడు మంత్రం కూడా లేదు సో ఏదో పడేరు ఆది శంకర నమో నమో నమో నమో అనకూడదు నమో నమహి ఆ సంధి వినగానే ముందు నాకు మనస్సు విరిగిపోతున్నాడు అది తెలీదు నమో అని వింటూ ఎవడో అంటుంటే విన్నారు నమో అది నమో కాదు గోబోదు నమహ అది దాని పక్కన ఉండే అక్షరాలు దానికి సంతి వచ్చి నమో ఉంది ఇంత జ్ఞానం ఉంటే వాళ్ళు అలా ఇవ్వటారు సో ఏదో నాలుగు మాటలు నమో నమో నమో నమో ఓకే సో అంటే నమ్మకం ఉంటారు నమ్మకం పేరు వచ్చింది దాంతో నమహ అధికంగా ఉంటుంది కాబట్టి వచ్చింది దాంట్లో నమోనూ ఉంటుంది నమోరణ్యవాహవేసేనా విషయాన్ని చెప్పతాయి నమో నమ అనే ఉంటుంది ఉంటుంది ఆ నమో పుట్టుకున్నారు అందులో సంగీతానికి కూడా కొంచెం నమో నమో నమో నమో అంటూ ఉంటాయి అది కూడా అనమాట అలాంటి కీర్తనలు పడుతున్నారు తప్ప సరైన మంత్రాలు కూడా చెప్పట్లేదు తర్వాత మంత్రం దగ్గరికి వచ్చేపడికి దాటేసేసి మంత్రం కాని వాటిని గట్టిగా పట్టుకుని సాగతిస్తూ ఇప్పుడు ఈ అభిషేకాన్ని చేసేవాడు కూడా నమస్తే రుద్రమన్యతోషమే నమ అదంతా మంత్రం అస్మన్నిధే హితం అంతవరకు మంత్రం ఒక అనువాదం తర్వాత అనువాదం నామోజన్యవాహమే అది ఈ అనువాదాన్ని నశించుకోవటం వాటిని సరిగ్గా ఎప్పుడు వాటిని దాటే ఆ మధ్యలో ఒకటి నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ శ్రీ అంబకాళ శ్రీపురాంతకాయ త్రికాలాగ్నిద్రాయ ఒకటి ఒక చోట త్రికాగ్నిద్రాయనుంది ఇంకోట త్రికాలాగ్నిద్రాయనుంది నేను శుభ్రహస్యర్ అడిగా పరిగెత్తులు అడిగారు ఎందుకంటే కార్తీక మాసం లక్ష్మతి పూజలో వచ్చేస్తున్నాయి మాకు నమకం నోటికి బాగా వచ్చు ఇక్కడ ఓ చోట ఇలా ఉంది ఇంకో చోట అలా అడిగి ఉన్నారు ఎలా ఉన్నా పర్వాలేదురా అది నమ్మకం కాదు కదా అన్నారు అది నమ్మకం కాదు అది ఎవడో పెట్టాడు రుజుడు వృష్టి నేతన ఎవడో పెట్టాడు దాన్ని కాళాయ కాళాగ్ఞి రుద్రాయు నేల కంఠాయ సర్వేశ్వరాయ సదాశివాయు శ్రీమన్మహాదేవా జనమ శ్రీమన్మహ అక్కర్లేదు శ్రీమహాదేవా జనమ అన్నా పర్వాలేదు ఇలాగా అంటారు అలాగా అంటారు ఎలా ఉన్నా పర్వాలేదండి ఈ వృద్ధులు ఇంకొకడు కోర్టు పెట్టాడు దాంట్లోనే కాలాగ్ని రుద్రాయ భీమాగ్ని రుద్రాయే రుద్రాగ్ని రుద్రాయ రుద్ర రుద్రాయ నేల రుద్రాయ పసుపు రుద్రాయ వీడి తలసిన లోపలి గొప్ప మంది లేదు మా మా పద్మనాభనగర్ లో ఎన్వీఆర్ శర్మగారు సైకాట్రిస్ట్ ఉన్నారు వాళ్ళకి చూపి అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు నా మందు బాబు కూడా తప్ప ఇంకేమీ కాదు మొత్తానికి మంత్రం మీద ఉంటుంది ఫోకస్ అంత మంత్రం తర్వాత మంత్రం ఎక్కడ నుంచి వస్తుంది బ్రెయిన్ నుంచి వస్తుంది బ్రెయిన్ సెల్స్ లో ఇక్కడ కంఠస్థం చేసి పెట్టాడు తీరు మీద ఉంటుంది ఫోకస్ ఇంతే ఇంతేనా లోపల ఇంతేనా ఉంటా మీకేషన్ మీరు చూసుకోండి అకౌంట్లు వేసుకోండి మీ గురించి మీరు అకౌంట్లు వేసుకోండి దేహము ఇంద్రియములు మనస్సు అయిపోయింది అకౌంట్ కర్మ అయితే అయిపోయింది అకౌంట్ ఇంకేమీ లేదు భోక్త కర్తా భోక్త కూడా మనస్సే వారికి మనస్సే కర్త మనస్సే అన్ని కూడా పంచకోశాల్లోనేగా ఆనందమయం భోక్త విజ్ఞానమయం కర్త అది కూడా మనస్లోభాలు అయిపోయింది వాడు అకౌంట్ పూర్తయితే కర్మే అకౌంట్ పూర్తయితే వాడి అకౌంట్లో ఈ అకౌంట్ వేసి వాళ్ళు కొడుకున్నాడు మీ లోపల వీటిని అన్నింటినీ అకౌంట్ వేసి వాళ్ళు కొడుకున్నాడు అకౌంట్ ఉంటే సరికూడదు అకౌంట్ వేసి వాడు ఉండాలి ఎవడు అకౌంట్ ఎక్కడు వేస్తాడు తాను అకౌంట్ లో భాగ్యం కాకుండా అకౌంట్ నంతని చూస్తూ ఉండి కూడా అకౌంట్ వేస్తాడు అంతే కదా తను కూడా అకౌంట్ చేయకుంటే ఇంకా వాడు అకౌంట్లు వేయలేడు వేసుకుంటాయా మీరు వేస్తారు అలాగే అకౌంట్ వేసిన వాడు ఒకడు ఉన్నాడు లోపల వాడు అకౌంట్ లో భాగ్యం కాదు దేహము ఇంద్రియములు మనస్సు అని అకౌంట్లు వేసేదే వాడు ఆ అకౌంట్ లో భాగం కాదు ఆ అకౌంట్ లో వాటికన్నా అతీతంగా నిలక్షణంగా ఉంటాడు వాళ్ళు ఒకడు ఉన్నాడు వాడు వీటిని అన్నింటినీ అకౌంట్ వేశాడు అకౌంట్ వేసే చూసి వేస్తాడు కదా అలా చూసే అకౌంట్ వేశాడు వాడి పేరే సాక్షి ఆ సాక్షి మీద ఇది దృష్టి ఉంటుందా ఉండదు పైగా ఒకటి రెండె వాళ్ళని అది కర్మి యొక్క లక్షణం అటువంటి కర్మితోటి జ్ఞానికి విరోధం ఎందుకుంటుంది ఎందుకు అలా ఎందుకన్నారు ఎందుకంటే మమ నాకు అది జ్ఞాని జ్ఞానికి సాక్ష్యలేపత్ సాక్షి యొక్క అసంగస్వరూపమునందు నిర్బంధ దృష్టి నిశ్చితమై ఉట్టి జ్ఞాని యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందో తెలిసిన దేహం మీద ఉండదు బావింద్రియములపై ఇతర ఇంద్రియములపై ఉండదు మనస్సు బుద్ధి వాటిపై ఉండదు వీటన్నింటి యొక్క సాక్షి చైతన్యం ఏది కలదు దాని మీద ఉంటుంది ఇందు చూడండి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఈ లోకంలో అన్నింటినీ మనం చూడగలుగుతున్నాం దేని వలన సూర్య హైవాణిని పేర్చేస్తున్నాం ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైట్ చంద్రుడైనా అగ్ని అయినా తర్వాతే ముందెవరు సూర్యుడు సూర్యుడి నుంచే చంద్రుడు అగ్ని వస్తాడు ప్రైమరీ సోర్స్ ఆఫ్ లైట్ సూర్యుడు సూర్యుని యొక్క ప్రకాశం మూలంగానే మనం జీవించగలుగుతున్నాము తల్లన్నీ చేసుకుంటూ బ్రతుకుతున్నాము అంచేతనే మనం సూర్యుణ్ణి ఆరాధిస్తాము వైదిక ఋషులు సూర్యుణ్ణి ఎందుకంటే ఆయన ఆయన యొక్క ప్రకాశము వేడి లేకుంటే అసలు జగత్తులో ప్రాణమే లేదు అసలు మనల్ని మనకి సృష్టి స్థితి లేములు చేసే ఆ సృష్టికర్త సూర్యుడే కాబట్టి సూర్యుడిని ఆరాశించారు గాయత్రీ మంత్రం ఆ విధంగానే వచ్చింది అది బాగా ఉంది కానీ ఒకడో ప్రశ్న వేశాడు వాడు వాడు ఆ ప్రశ్న ఏకశ్లోకిలో వేశాడు ఆ ప్రశ్న ఏమిటంటే సూర్యుడు ఏమి సూర్యుణ్ణి నేను ప్రకాశించి లోకాన్నంతని ప్రకాశింపజేస్తున్నాను అని సూర్యుడు చెప్తున్నాడా నువ్వు చెప్తున్నావా అని చెప్తావు చూడండి అని ఒక ప్రశ్న రెండవ ప్రశ్న సూర్యుల్ని ఎవరు ప్రకాశింపజేస్తున్నాడు సూర్యుడు సర్వమును ప్రకాశింపజేస్తున్నాడు సూర్యుని ఎవరు ప్రకాశింపజేస్తున్నాడు అని ప్రశ్న వేశాడు రవి దీపదర్శన విభవం కిమ్ అని ఏకశ్లోకులో అదైతే దానికి సమాధానం చక్షు అని చెప్పాడు లోకమునంతరీ సూత్రుడు ప్రకాశింపజేస్తే సూర్యుణ్ణి కన్ను ప్రకాశింపజేస్తుంది చక్షు కన్నుని ఎవరు ప్రకాశం తీశారు అప్పుడే అప్పటి వరకు బయటించేప్పుడే లోపలికి వచ్చాడు అంత లోపలికి అంతర్ముఖుడైనాడు కన్ను అనగానే అంతర్ముఖుడైనాడు తర్వాత ప్రశ్న ఏంటి కన్నుని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు అని తర్వాత ప్రశ్న అంటే కళ్ళు తెరిచినప్పుడు చూడడం చూస్తున్నాను కళ్ళు మూసినప్పుడు సూకృత లేదు అంటే అది ఎవరికి తెలుస్తోంది అంటే కన్నుని ప్రకాశింపజేసేది ఎవరు ధీ బుద్ధి ఆ బుద్ధిని ప్రకాశింపజేసేది ఎవరు ఎందుకంటే మీరు మీరు చూసుకోండి మీ పరిస్థితి మీరు చూసుకోండి మీకు ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు ఆ తెలిసింది అని తెలియనప్పుడు అయ్యో తెలియలేదు అని అంటున్నాట ముఖ్యంగా పరీక్ష పేపర్ రాసేటప్పుడు బాగా అనుభవానికి వస్తుంది కృష్ణ నాకొచ్చు టకటాక టక టాక రాసిపారా అది ఇది కృష్ణ నాకు రాదే అని వేళ ముఖం వేసుకుంటాం కాబట్టి తెలియట తెలియకపోవుట ఇది బుద్ధి ధర్మములు బుద్ధి కొన్నింటిని తెలుస్తుంది కొన్నింటిని ఆ బుద్ధి యొక్క ఆ ధర్మములను తెలుసుకునే వాడు ఎవరు నేను అంటే నేను బుద్ధిని కాను బుద్ధికి సాక్షి ఆ సాక్షి అదే రుగు దట్ ఈజ్ ది లైట్ సూర్యుడు చంద్రుడు అగ్ని లైట్స్ బట్ ఐ స్టైట్ ఈజ్ ద లైట్ బట్ ద ఇంటర్లెక్ట్ ఈజ్ ది లైట్ బట్ విట్నెస్ ఇండ్ అవేర్నెస్ ఇంకా లేదు ఇంక సాక్షికి సాక్షి ఉండదు జ్ఞానానికి జ్ఞానం ఉండదు దీపానికి దీపం ఉండదు అది జ్యోతి ఆ జ్యోతి పరం జ్యోతి అని దొరికి అన్ని జ్యోతుల కంటే గొప్ప జ్యోతి పరం జ్యోతి ఆత్మ జ్యోతి అదులుదే ఆత్మ జ్యోతిషాం జ్యోతిహి ఇగ మీరు చెప్పేప్పుడు జ్యోతి అనకూడదు జ్యోతి కాదు అది జ్యోతి యా ఉంటుంది ఏ లేకుండా పడకపోవడదు అలా నీ చేసి అలాగే పడకపోవడదు అందులో జ్యోతి మన జ్యోతి జ్యోతి కాదు నేను చూస్తూ ఉంటాను ఈ పలికీ వాళ్ళదిలో అర్థం కాదు ఈశ్వర అని పదిహేనవ శ్లోకం ఉంది కదా పదిహేను అధ్యాయ శ్లోకం చదువునమ్మా పదిహేనో అధ్యాయం మొదలు పెడతారు భోజనాన్ని కూర్చుని చేద్దాం అంటే ఆ పదిహేనో అధ్యాయం మొదలు పెడతారు అదే ఒళ్ళరైపోయింది ఇంకా వీడు పాడుతూనే ఉన్నాడు పదిహేనో అధ్యాయం భోజనం ఎప్పుడు చేయడం సరే కాబట్టి వాడు పుట్టు అవ్వడు కదా ఈశ్వరీ చెప్తున్నావు అది చెప్తున్నావు అవును చెప్తున్నాను కదా కంటిన్యూ చెప్పండి ఓకే విభర్తయా కాదు అక్కడికి మూడు యావచ్చి విభర్త వాడి ఎలా ఉండే తవతరీ ఇదో ప్రారంభం కాబట్టి ఆ సాక్షి అది జ్యోతి జ్యోతి అంటే మే లోపలవుతుంది సాక్షి పరం జ్యోతి జ్యోతి సాను జ్యోతి ఆత్మ జ్యోతి అది మీరు తెలుసుకోవాలి ఎప్పుడు తెలుసుకుంటారు మళ్ళీ ఎలా తెలుసుకుంటారా ఎప్పుడో కదా ఇప్పుడు తెలుసుకోవాలి మళ్ళీ తెలుసుకుంటాము ఆపై ఏడాది తెలుసుకుంటాము అదే అయితే కోర్సు పూర్తయ్యాక తెలుసుకుంటాము ఇప్పుడు తెలుసుకోవాలి అది సాక్షి ఆ సాక్షి కి లేపము ఉండదు సాక్షి అలేపక్కే అకౌంట్ వేసేవాడికి ఇప్పుడు అకౌంట్లు చెక్ చేస్తాడు ఆడిటర్ వాడు అకౌంట్ లో ఉండే మతలతో వాడికి సంబంధం ఏమి ఉండదు ఈ ఆడిటర్ ఏం చేస్తాడంటే చేతిలో రదుపు పెన్షన్లు పెట్టుకుంటాడు వాళ్ళని ఎక్కడో చూస్తూ ఉంటాడు అలా టిక్లు పెట్టుకుంటూ పోతాడు ఒకటి గేత చేస్తాడు ఆ టిక్కెట్లు పెట్టేదాన్ని కరెక్ట్ గేత చేసిన దాన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే సర్టిఫికెట్ ఇవ్వడం అది ఎక్స్ప్లెయిన్ చేయాలి దాంట్లోనేమో విమానం టికెట్ ముప్పై వేల విషయం ముప్పై వేలు ఉంటుంది విమానం టికెట్ పదివేలే ఉంటుంది ముప్పై వేల విషయం ఏంటి లేదంటే ఖరీదు ఎక్కువ ఖరీదు ఎందుకు ఎక్కువైంది అది దాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ అయ్యని పట్టుకుంటాడు ఇప్పుడు ఈ సాక్షికి ఆధికారికి వీళ్ళ ఎక్కడ ఉంటుంటుంది వీళ్ళ డబ్బు ఉంటుంది అసలు ఏమైనా సంబంధం ఉంటుందా ఉండదు కానీ చూస్తాడు సాక్షి అసంగంలో ఉంటాడు సాక్షి యొక్క అసంగత వేదిగలదో దాని మీదనే జ్ఞానం యొక్క ఫోకస్ ఉంటుంది సాక్ష్య నిర్బంధ ఇతరత్ర దేహము ఇంద్రియములు బుద్ధి అనువాటిపై నా దృష్టి ఉండదు అది కర్మికి జ్ఞానికి తేడా కర్మి దృష్టి దేహము ఇంద్రియము మనస్సు వాటిపై ఉంటుంది జ్ఞాని దృష్టి ఈ మూడింటికి అతీతంగా ఉండే సాక్షి చైతన్యము అసన్న సాక్షి చైతన్యము దానిపై కాబట్టి ఇద్దరికీ కలహం ఉండదు దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే విమానంతో బస్సు భూకుంటుందా భీకోదు బస్సు వెళ్ళి ఇంకో బస్సుతో పాటు తోటో ఘీకుంటుంది కానీ విమానంతో గీకోదు ఎందుకంటే విమానం అక్కడ ఉంది బస్సు ఎక్కడుంది కన్ను ఇక్కడ ఉంటాడు కలహించుకునే ప్రసక్తి లేదు ఈ శ్లోకం ఇంకోసారి మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే సాక్షి గురించి మరికొంత మనం తెలుసుకుంటే బాగుంటుంది అదే మన స్వరూపంగా కాబట్టి ఒకసారి శ్లోకం అందాము మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఓసారి మళ్ళీ ప్రస్తావించి ముందుకు వెళ్ళచ్చు వా కమినో నదు సాక్షిణి యానిన సాక్ష్యలేపత్ నిర్బంధో నేతత్రి పూర్ణముదస్ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యేర్ణశ్చర్ణ పూర్ణమివాశిష్యే ओम शांति शांति शांति दे